విమర్శకుడిగా ఒక ఆత్మీయ స్పర్శిస్తుంది ఆయన సాహిత్య ప్రస్థానాన్ని మనతో పంచుకోబోతున్నారు నమస్కారం చాలా కాలం దాదాపు అయితే మధ్య తాలూకా ఇలిందులపాటి నుంచి ఆ గ్రామం నుంచి కూడా మీరు చిన్ననాటి నుంచి మీ మీద సాహిత్య ప్రభావం ఉందని మీరే చాలా చెప్తున్నారు చాలా ఇంటర్వ్యూల్లో చాలా మంది మీ గురించి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఈ సాహిత్యం పట్ల మొగ్గు చూపుతాం మళ్ళీ తర్వాత నాయన కుమార్ గారి ప్రభావం మళ్ళీ మీరు భాషా శాస్త్రం వైపు మొగ్గు చూపుతాం ఒక వైద్యబద్ధంగా మీరు సాగిస్తూ వచ్చారు మీ జర్నీ మాకు చెప్పరు కొంచెం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం కానీ మాకు నా పేరు మా తాతల అన్నదమ్ముల్లో ఒక ఆయన పేరు పెట్టారు ఆయన పేరు రామయ్య గారు నా పేరు రామారావు పెట్టారు ఆయన ఈ సాహిత్యం అంటే చాలా ఇష్టం ఆయన భాగవతం దశమస్కంధం తాటాకుల మీద రాసుకున్నాడు ఆ రాసుకునే చాలా రోజులు నా దగ్గర ఉండేది తర్వాత ఎవరో తీసుకొని ఎక్కడ పోగొట్టారనుకోండి ఆ పేరు నాకు పెట్టడం వల్ల మరి వచ్చిందో లేకపోతే చిన్నప్పటి నుంచి ఎందుకు సాహిత్యం మీద అభిమానం కలిగిందో తెలియదు కానీ తిరిగిన చోట్లలో మాత్రం సాహిత్యము వ్యాకరణం మొదలైన విషయాల మీద బాగా అభిరుచి ఉన్నవాళ్ళు అందులో పాండిత్యం ఉన్నవాళ్ళు నాకు పాఠాలు చెప్పారు పరిచయం అయ్యారు తర్వాత ఎన్నో సహాయపడ్డారు అందువల్ల తర్వాత నేర్చుకున్నవి చాలా ఉన్నాయి అది ఒక అదృష్టం మీరు నేను బిఏ వరకు తప్పుతూనే వచ్చాను ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉండేవాడిని అయినా కూడా మా అమ్మగారు ఎంతో ఓపిక్ మా నాన్నగారు తిట్టినా సరే నన్ను చదివిస్తూ వచ్చారు ఆవిడ ఇన్ఫ్లూయన్స్ కానీ ఆవిడ ప్రభావం తొలిదేశంలో చాలా ఉంది అన్నారు కృష్ణ పారిజాత పరణం పుస్తకాలు కానీ ఆమె చదువుకున్నది సత్యపల్లి తాలూకాలో ఊటుకూరు అనే ఒక ఊరు అక్కడ చదువుకుంది అక్కడ సాహిత్యం చదివించారు వాళ్ళు ఆమె చదువుకున్నటువంటి పరిజాతరణ కావ్యం చాలా నా దగ్గర ఉండేది అది చదువుకున్నాను ఆ తర్వాత ఇంకా కొన్ని పుస్తకాలు అట్లాగే దొరుకున్నాయి ఆ సాహిత్య ప్రభావం లేకపోతే దాని స్ఫూర్తి ఏదో పనిచేసి ఉంటుంది అది బహుశా ఒక కారణం అది తెలుగునాటి కారణాల్లో ఒకటి అలాగే మీరు నర్సరాపేట్ లో చదువుకున్నప్పుడు నాయన్ సుబ్బారావు గారు ఉండేవారు ఆయన ప్రభావం చాలా ఉండేది చెప్పి నర్సరాపేటలో చదువుకునేటప్పుడు హెడ్ మాస్టర్ గా ఉన్నారు అప్పుడు ఎవరైనా టీచర్లు రానప్పుడు ఆయన క్లాస్కి వచ్చేవారు క్లాస్ కి వచ్చి ఏవో ఫోటోలు చూపించేవారు ఇదిగో ఇక్కడ ఈయన కృష్ణ ఈయన సిన సత్యనారాయణ ఇట్లాంటివన్నీ చూపించారు ఆయన దగ్గర ఉన్నప్పుడు అవి మాత్రమే గుర్తు కానీ ఆయన పుస్తకం అప్పుడు చదవలేదు ఆ తర్వాత ఎండాకాలంలో సౌభద్రుని ప్రణయయాత్ర అని ఆయన కావ్యం చదివాను ఆ కావ్యం చదివిన తర్వాత అది విపరీతంగా నా మీద ప్రభావం పడేసింది పాత రోజుల్లో దాదాపుగా పదేళ్ళు నోటికి వచ్చి నేను కవిత్వం రాసే రోజుల్లో నేను కవిత్వం రాస్తే ఆయన పద్ధతి వచ్చేది ఆయన పలుకుబడి కనిపిస్తుండేది అటువంటి తర్వాత తర్వాత కొంచెం మారుంది అనుకోండి మిమ్మల్ని ప్రభావం చేసిన ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పారు ఒకళ్ళు జలాలి వెళ్లి నాయన కృష్ణ కుమార్ గారు భద్రరాజు కృష్ణమూర్తి గారు నాయన్ సుబ్బారావు గారు కూడా అనుకోండి బద్రీరాజ్ కృష్ణమూర్తి గారు మాకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పారు భాషాశాస్త్రంలో ఆయన చాలా గొప్ప పరిశోధన చేశారు మనకి ఆర్జులైన భాషా శాస్త్రవేత్తల్లో ఆయన ఒకరు ఆయన ప్రభావం బాగా పడింది అయితే ఒక ప్రశ్న ఇక్కడ మీరు భాషా శాస్త్రవేత్తగా కన్నా కూడా ఒక ప్రఖ్యాత సాహితీ విమర్శకులుగానే ప్రజల్లోకి లేదంటే సాహితీ ప్రియులోకి వెళ్ళగలిగారు భాషా శాస్త్రం సాహిత్యం వెళ్లినంతగా వెళ్ళకపోవటానికి కారణం వెళ్ళకపోవటానికి కారణం అంటే భాషా శాస్త్రంలో రాసినవి ఎక్కువ చదవరు దాని మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నవాళ్ళు తప్ప రెండవది ఏంటంటే భాషా శాస్త్రంలో నేను తొలి రోజుల్లో ఎక్కువగా పత్రికల్లో అంటే ఇంగ్లీష్ జర్నల్స్ లో రాసేవాళ్ళు భాషా శాస్త్రం మీద అభిమానం ఉన్నవాళ్ళు దాని గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ వ్యాసాలు చదువుతారు మిగతా వాళ్ళు అవి ఇక తెలుగులో ఈ పత్రికల్లో ఒక శీర్షిక పెట్టి రాసినప్పుడు ఆ శీర్షికలో భాషా శాస్త్రాల గురించి రాస్తే కొంచెం పాఠకులు తగ్గుతారు ఒకటి రెండు సార్లు హెచ్చరించారు కూడా మీరు భాషాశాస్త్రంలో గొప్ప పండితులే కావచ్చు కాని ఇక్కడ మా పాఠకులకి సాహిత్యం అయితేనే అవుతుంది అది అయితేనే చదువుతారు భాషా శాస్త్రంలో రాసినప్పుడు సేల్స్ కొంచెం కూడా మరి అని హెచ్చరించారు అంటే మీరు భాషాశాస్త్రు సంబంధించి ఈ బడు ప్రక్రియ గురించి నామనీకరణాల గురించి రెండు ముఖాలు చెప్పాలంటే బడు అంటే వేరే ఏం లేదు మనకి తెలుగులో బహుశా వ్యావహారిక భాషావాదం వచ్చిన తర్వాత గురువు రామమూర్తి గారు వాళ్ళందరూ కూడా ఎందుకో ఈ బడు ప్రయోగాన్ని వ్యతిరేకించారు అది పత్రికల్లో బాగా పాతుకుపోయింది ఎంత పాతికి పోయిందంటే రాంభట్ల కృష్ణమూర్తి గారు అనుకుంటారు ఎక్కడో రాసినట్టు గుర్తు బడు వాళ్లే వాడే వాళ్ళందరూ బడు ధైర్లేను అంటే ఒక్కొక్కసారి భాషలో డైరెక్ట్ గా కర్త చేసిన పనులే చెప్పడం కాకుండా కర్తని తొలగించాల్సిన అవసరం ఉండి కర్తని మరుగుపరచాల్సిన అవసరం వచ్చే సమయాలుంటాయి అటువంటిప్పుడు కర్త లేకుండా చెప్పాలంటే కర్తని కర్మగా చేసి దాన్ని తీసేయచ్చు అందువల్ల బడు అనేది అంటే వేరే ఏం లేదు కర్మణి ప్రయోగం అంటాం రాసి భాష కర్మణి ప్రయోగాల అవసరాన్ని సరిగ్గా గుర్తించకపోవటం ఎందుకో ఆ బడు మీద అంత వ్యతిరేకత ఏర్పడింది దాని అవసరం ఏమి లేదు అంతగా నామనీకరణ గురించి చెప్పాలంటే నామనీకరణం అంటే వేరే ఏం లేదు నేను నా పరిశోధక ఇంగ్లీష్ లో నామినలైజేషన్స్ అనేవాళ్ళు నేను నోమ్ చాంస్కీయన సిద్ధాంతాన్ని అనుసరించి నామినీకరణాల మీద సిద్ధాంత వ్యాసం రాశారు అది నా పిహెచ్డీ సిద్ధాంత వ్యాసం కార్నల్ యూనివర్సిటీ వారు దానికి డిగ్రీ ఇచ్చారు అయితే అది ఇంగ్లీష్ లో ఆ సిద్ధాంతాన్ని అనుసరించి ఒకవేళ పిహెచ్డీ థిసిస్ రాశాడు ఆ పిహెచ్డీ థిసిస్ నామినలైజేషన్స్ అనే ఇంగ్లీష్ నామినలైజేషన్స్ నేను ఆ సిద్ధాంతాన్ని అనుసరించి చేస్తున్నాను కాబట్టి తెలుగులో నామాలు ఉపయోగించే చోట నామేతరమైనటువంటి అంటే వాక్యం మొదలైనవి నామస్థానంలో ఉపయోగిస్తే ఎట్లా ఉంటుంది అని పరిశోధించి ఆ సిద్ధాంత వ్యాసిన రశా దానికే కొనల్ యూనివర్సిటీ వారు తెలుగు వాళ్ళకి కూడా అందిద్దామనే ఉద్దేశంతో నామినీకరణాలు పేరు పెట్టి వరుసగా భారతిలో వ్యాసాలు రాశాను అది అంటే అప్పుడు నా సిద్ధాంత వ్యాసంలో చెప్పిన విషయాలు కొద్దిగా రివైజ్ చేస్తూ ఈ నామినీకరణాలు వ్యాసాలు భారతిలో వచ్చినాయి అది నామినీకరణాల గురించి చరిత్ర అయితే నేను ప్రారంభించడమే వాక్య నిర్మాణంతో ప్రారంభించాను అందులో ఒక భాగం నామినలైజేషన్స్ అనేది ఇది దాదాపుగా జీవితంలో ఎక్కువ భాగం తెలుగు వాక్య నిర్మాణం మీదనే పది ఆ తర్వాత తెలుగు వాక్యం అనే పుస్తకం కూడా వేశాను డెబ్బై అందులో తెలుగులో అంతకుముందు చెప్పినవి ఇంకా చెప్పనివి కూడా అందులో ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లీష్లో ఒకటి రాస్తున్నాను అందులో తెలుగు వాక్యంలో మాత్రమే కనిపించేవి ఇంగ్లీష్ లో కూడా మార్చి చెప్తున్నాను మిమ్మల్ని పీఠిక పరమేశ్వరుడు అని వర్ణించారు సంపత్ కుమార్ ఆచార్య గారు వచ్చే మీరు ఆ రోజుల్లో చాలా మంది పుస్తకాలకు పీఠికలు రాయటం అలాగే చాలా మంది చీరా పీటిక రాస్తే దానికి ఒక నవ్యత్నం సిద్ధిస్తుంది ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఎందుకంటే ఒకటి రెండు కారణాలున్నాయి ఒకటి పీఠిక అనేది మీరు చాలా సీరియస్గా తీసుకుంటాను పద్యం బాగుంది ఇది బాగుంది అది బాగుంది కాకుండా ఆ పుస్తకం అంతా చదివి అందులో ఈయన చెప్పిన విషయాలు ఏమిటి వీటికి మూలాలు ఏమిటి ఇంతకుముందు ఇట్లా ఎవరైనా చేశారా అని చాలా లోతుగా వెళ్ళి రాసిన పీఠికలు ఉన్నాయి అందువల్ల ఆ పీఠికల కోసం నాకు ఉత్తరాలు రాసేవాళ్ళు లేకపోతే పుస్తకాలు పంపించేవాళ్ళు కొంతమంది పౌష్టిక పుస్తకాలు పంపించి ఈ పీఠిక రాయబోనేవాళ్ళు అట్లా ఉన్నాయి అయిపోయినాయి అది ఎందుకో కానీ ఇప్పటికీ నాకు పీఠికలు రాయటం తప్పటం లేదు అది తమాషా ఏమిటంటే సాధారణంగా రాస్తే ఏదో కథలకు చదివి కథల మీద రాసేవాళ్ళు లేకపోతే కవిత్వం మాత్రం చదివి కవిత్వం మీద రాసేవాళ్ళు ఇట్లా ఉంటారు నేను పీఠికలు చాలా వాటికి రాశాను అంటే కవిత్వము ప్రాచీన పద్ధతిలో రాసిన కవిత్వము ఆధునిక పద్ధతిలో రాసిన కవిత్వము వజన కవిత్వము గేయాలు కథలు వీటన్నిటికీ పీఠికలు రాశ అందుకని పీఠికలు గిరాకీ బాగా ఎక్కువైపోయింది ఇప్పటికి కూడా దగ్గర ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో మీరు సంపత్ కుమార్ కలిసి వచన లక్షణం అనే సిద్ధాంత గ్రంథం పబ్లిష్ చేశారు అయితే పత్రికల్లో వాదోపవాదాలు కూడా మెదరి మధ్య ముఖ్యంగా ఏంటంటే సంపత్ కుమార ఒక సిద్ధాంతం చేశారు ఆ సిద్ధాంతం నాకు అంతగా నచ్చలేదు అయితే నేను అక్కడ నుంచి సాహిత్యంలో వచ్చిన కవిత్వానికి ఛందస్సు సంబంధం అయినటువంటి ముడి పెట్టి ఆయన వ్యాసాలు రాశారు నేను దాన్ని వ్యతిరేకిస్తూ రాశాను అయితే మా ఇద్దరికి జరిగిన సంభాషణలు ఎక్కువ మందిని ఒక కారణం ఉంది విషయంతో పాటు మేము ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ రాసాం ఎందుకంటే సంపత్ కుమారాచారి చాలా అందులో సందేహం లేదు అందువల్ల అటువంటి ఆయన రాసినవి సీరియస్ గా రాయాలి తప్ప ఆయన్ని కించపరచకూడదు అయితే పద్ధతిలో ఆయన కూడా నన్ను చాలా గౌరవిస్తూ మీరు ఎన్నో పుస్తకాలు ప్రచురించినా చేరాత్రుల ద్వారానే ఎక్కువ మందికి చనిపారు ఎనభై ఆరు నుంచి ఆల్మోస్ట్ ఒక ఆరు సంవత్సరాల పాటు నిర్వహించారు ఆంధ్ర చేతిలో మీరు చేరాత్రుల మంది యువ కవులు పరిచయం చేశారు అందులో చాలా విషయాలు ప్రతివారం ఆసక్తిగా ఈ వారం చేరాగారు ఏం దాస్తారు దేనికి కౌంటర్ ఉంటుంది వాళ్ళు ఎవరు ఎలా స్పందిస్తారు అనేటువంటి ఒక ఆ వాతావరణం ఉండేది అసలు చర్చిస్తారు ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు ఒకటి ఏమిటంటే ఇతరులు చెయ్యని పైన ఒకటి చేసేదాన్ని సమక వ్యాలి గురైన కవిత్రుల గురించి ఇతర రచయితల గురించి ఎక్కువ మంది రాసేవాళ్ళు కాదు అందులో ముఖ్యంగా అప్పటికప్పుడు కవిత్వం రాస్తున్నవాళ్ళు కవులు కవితలు సమకాలికలే వాళ్ళ గురించి అప్పుడు పత్రికల్లో వచ్చినటువంటి కవితాఖండికల్ని తీసుకొని ఆ కవితాఖండికల్ని విశ్లేషిస్తూ రాయటం అనేది సాధారణంగా మా సమకాలికలు ఎవరు చేయలేదు కాకపోతే ఒక కాల చరిత్ర రాసేవాళ్ళు కొంతకాలం కిందట సాహిత్యవేత్తలు ఎవరెవరు ఏం చేసింది రాసేవాడు కానీ అప్పటికప్పుడు ఓ పత్రికలో వస్తే ఒక వారం తర్వాత ఆ కండిక మీద నా విశ్లేషణ వచ్చేది అది ఒకటి ఎక్కువ మందిని ఆకర్షించింది రెండవది ఏంటంటే అప్పటి అంతగా పేరు రారే వాళ్ళు లోకానికి తెలియని వాళ్ళు చాలామంది దీని ద్వారా వెంటనే తీసుకోగలిగారు ఇంకొకటి ఏంటంటే నేను రాసిన వాటిల్లో ఒక ప్రధానమైనది ఏంటంటే భాషా శాస్త్ర పద్ధతుల్ని సాహిత్యంలో ప్రవేశపెట్టాను ముఖ్యంగా ఏక ఖండిక విశ్లేషణ అంటే ఒక ఖండికని తీసుకుని ఆ ఖండికని గురించి చాలా విషయాలు చెప్పడం అనేది తెలుగులో అంతకు ముందు ఎక్కువగా జరగలేదు ఒక పోయని విశ్లేషించడం ఏదో ఒకటి కొద్దిగా కనిపిస్తాయి ఇప్పుడు ఇంటి పాటలని గురించి ఒకవేళ ఎవరు వ్రాసారు అట్లాగే కొన్ని పాటల మీద అక్కడక్కడ కనిపించే ఓటీగా కనిపించే కానీ ఒక పనిగా పెట్టుకొని ఎవరు వ్రాయలేదు నేను చేసిందంటే సమకాలీకులైన కవుల కావ్యాలని అదే కవితాఖండికల్ని తీసుకొని దాని మీద అది అచ్చయిన వారం తిరక్క ముందే వారం రోజుల్లో దాని మీద ఒక వ్యాసం వచ్చేది అందువల్ల కవులను పరిచయం చేయటం కవిత ఖండికల్ని పరిచయం చేయటం అందులో ఉన్న విశేషాలు సాహిత్యం అందులో కొంతమంది నేపథ్యాలు కొంతమంది కవితలు తర్వాత ఇతరులు కూడా కొంతమంది నేపథ్యాన్ని తీసుకొని కొంతమంది గురించి రాశాను అందులో కవితలు ఉన్నారు తర్వాత కథలు రాసిన వాళ్ళు కవితలు కూడా ఉన్నారు మీరు మార్సియాన్ని అభిమానిస్తూ వచ్చారు కదా అయితే అందుకని మిమ్మల్ని ఆధునికల్లో సంప్రదాయవాది గారు అలాగే సంప్రదాయవాదుల్లో ఆధునికులు గారు వర్ణిస్తూ ఉంటారు మీరు పక్కన మీరు ఐది చెప్పాలంటే మార్క్సిస్టు అభిమానించినా ప్రాచీన పద్యాన్ని గానీ అవన్నీ కూడా ప్రేమిస్తూ ఉంటారు అలాగే మార్క్సిస్టులు ఏమో మిమ్మల్ని రూపకవాదిగా వర్ణిస్తుంటారు కొన్ని ఈ రకమైన వైరుధ్యాల వైరుధ్యాలు అంటే ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఏమైందంటే ఒక ప్రాచీన కవిత్వం చదివిన వాడు ఆధునిక జోగిపోరు ఆధునిక ప్రాచీన జోగిపోరు పూర్వక రోజుల్లో శ్రీశ్రీ ఆ విధంగా చేశారు ఆధునికము ప్రాచీనము అన్ని చేసే అయితే అది ఒక కాలం గడిచిన తర్వాత చేసేది నాకు మొదటి నుంచి ఆధునిక కవిత్వం అంటే ఎంత ప్రాచీన కవిత్వం అన్న అంతే దానికి రకరకాల బీజాలు పడ్డాయి ఇందాక చెప్పినట్టుగా మా అమ్మ చదువుకున్న పుస్తకాలు తర్వాత నాకు నిరోచనోత్తర రామాయణం హై స్కూల్లో బహుమతిగా వచ్చారు బహుమతిగా వచ్చిన పుస్తకాలు చదవకపోతే ఎట్లా కానీ చదివాను చదివితే అర్థమైనట్టే ఉంది ఓహో అయ్యే పర్వాలేదు నీక నేను ప్రాచీన కావ్యాలు కూడా అప్పుడు ప్రాచీన కావ్యాలు కూడా బాగా చదవటం మొదలుపెట్టాను అందువల్ల నాకు ఉన్నటువంటి జీవిత వైవిధ్యం వల్ల సాహిత్యంలో కూడా రకరకాల సాహిత్య భేదాలని కవిత్వాల్ని కథలని ఆధునిక కవిత్వాన్ని ప్రాచీన కవిత్వాన్ని ఇట్లా అన్నిటినీ ఆస్వాదించే శక్తి ఒకటి ఏర్పడింది అదొక అదృష్టం ఆ అదృష్టం వల్ల నేను ప్రాచీన కవిత్వాన్ని ఆధునిక కవిత్వాన్ని నీటిని సమంగానే అధ్యయనం చేస్తూ వచ్చాను చదువుతూ వచ్చాను అందువల్ల బొత్తం మీరు నగ్నముని కొయ్య పీటికి రాశారు అలాగే బేత రాంబ్రహ్మం గారి కొత్త గోదావరికి పీఠికి అవును నగ్నముని కొయ్య గుర్రానికి ఏమో కాబట్టి అందులో కొయ్య గుర్రంలో అతను చేసిన విశేషాలు ఏమిటో చెప్పాను అయితే ప్రాచీనధారంలో కావ్యాలు వస్తున్నటువంటి రామబ్రహ్మం గారి కవిత్వం అన్న నాకు ఆ కవిత్వాలు కూడా రాశాను అట్లా వాళ్ళు వీళ్ళు కూడా నన్ను గౌరవించారు సొంతం ప్రయత్నం చేస్తారు అలాగే నచ్చకపోతే విమర్శించే ప్రయత్నం కూడా చేస్తారు అరే విమర్శించేవి విమర్శించడం అట్లా ఉంచి ప్రాచీనుల పద్ధతిలోనూ ఆధునిక పద్ధతి రాసే వాళ్ళు రెండు వైపుల వాళ్ళు కూడా నాకు అవకాశం ఇచ్చారు సలహా ఇస్తాను మీరు అంటే శ్రీశ్రీ మీరు ఉదహరిస్తూ ఉంటారు శ్రీశ్రీ అనే కాదు ఒక ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దానికి తగిన భాషను కూడా ఎన్నుకోవడం అవసరం ఆ భాషని ఎన్నుకోకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు చెప్పి భాష అంత బాగలేకపోతే అది మెచ్చుకోరు జనం అంటే చెప్పింది అవతల వాళ్ళ తల చెప్పాలంటే దాన్ని శబ్దాన్ని గురించి కూడా మనం పట్టించుకోవాలి అర్థాన్ని గురించి పట్టించుకోవాలి రెండింటికి సమతూకం ఇవ్వాలి అది అవసరమని నా ఉద్దేశం అలాగే మీ మిమ్మల్ని ప్రభావితం చేసిన కవుల్లో అంతటి సుబ్బారావు గారిని కూడా మీరు పేర్కొంటారు నాయన సుబ్బారావు గారు అంతటి సుబ్బారావు గారు నేను నేను నరసరాపేటలో చదువుకునేటప్పుడు అణిశెట్టి సుబ్బారావు గారి అగ్నివీణ చదివాను ఆ తర్వాత ఆ అగ్నివీణ చాలా ప్రభావితం చేసింది చాలా గొప్ప కైతు రానుకుంటా తర్వాత ఆయన బిచ్చగాళ్ల పదాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది అందువల్ల అణుశెట్టి సుబ్బారావు గారు కైతు అంటే ఇష్టం నాయన సుబ్బారావు గారు మీ అభ్యుదయ కవులంతా నా శిష్యులైన అనేవాడు అంటే ఆయన షెట్ సుబ్బారావు ఇంకా గంగినేని వెంకటేశ్వరరావు ఇంకా చాలా మంది అక్కడ హసిరాబాట్లో ఆయన దగ్గర చదువుకున్నారు అంటే ఆ హై స్కూల్లో అది తమాషాగా ఉంటుండేవాడు ఒకసారి మీరు ఈ కవిత్వంలో పడి సాహిత్య విమర్శలో పడి భాషా శాస్త్రాన్ని నెగ్లెక్ట్ చేశాను అని ఎప్పటికి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు వచ్చింది దానికి కారణం చేరాతలు రాశాను చేరాతలు ఒక కిక్ లాంటిది అది ఒక్కోళ్ళు చదువుతూ ఉండి దాని మీద రకరకాలుగా వ్యాఖ్యానాలు రాయటం ప్రజలు ఎదురు చూడటం వీటితోటి అందులో పడి వరుసన ఒక వారం అయిపోతూ అయిపోతుంది అనుకోండి మళ్ళీ ఏం వారం మళ్ళీ వారం ఏం రావాలని ఆలోచిస్తూనే ఉండాలి అట్లా వరుసన దాదాపుగా ఎనిమిదేళ్ళు ఆ చేరాత గడిపాను దాని వల్ల ఏమిటంటే మిగతా ఇవి చేయాల్సినవి అంతగా చేయలేకపోయాను ఇవి లేకపోతే భాషా శాస్త్రంలో ఇంకా ఎంతో చేయాల్సింది ఇతరుల విషయాల్లో కూడా చేయచ్చు ముఖ్యంగా ఇప్పుడు భాషా శాస్త్రంలో చేయాల్సి చేయలేదే అని పట్టు కొత్త కొత్త విషయాలు చేయటానికి కూరుకున్నా అనమాట అలాగే మీ పుస్తకాలకు పెట్టే పేర్లు కూడా కొంచెం గమత్యం ఉంటాయి కదా రెంఛి మీ సాహిత్య అకాడమీ అవార్డు ఏమో ంకం ఏంటంటే నా సొంత అనుభవాలు ఆటోబయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ లాంటిది కాకపోతే కొద్దిగా మాత్రం ఇతర కవులను గురించి రాసిన ఉన్నాయి అందులో సొంతంగా చెప్తూనే ఉన్నాయి తర్వాత ఇతర కవులతో నాకున్నటువంటి పరిచయం వారి కవిత్వం మీద నాకున్న అభిప్రాయాలు అవి కూడా స్మృతి గణాంకంలో ఉన్నాయి అయితే ఎక్కువ భాగం ఆత్మీయమైనటువంటి విషయాలు సొంత విషయాలు ఇతర కవుల గురించి చెప్పిన నాతో ఉన్న పరిచయాలు ఇవి చెప్పినవి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు రిచోలు చేసినట్లయితే అట్లా కాదు రిచోడ్లో ప్రతి వ్యాసంలోనూ ఏదో కొత్త విషయం లేకుండా అందువల్ల న్యాయానికి రించోడికి సాహిత్య అకాడమీ ప్రైజ్ వస్తే ఎక్కువ గౌరవంగా ఉండేది కానీ ఎందుకో అది ఎక్కువ మంది చదవలేకపోయారో మరి కారణం తెలియదు అదే ప్రశ్న ఢిల్లీలో తెలుగు సంఘం వాళ్ళు అడిగిన అడిగారు మీకు స్మృతిగినాంకానికి వచ్చింది అంతకన్నా మంచి పుస్తకాలు రాశారు కదా వాటికి ఎందుకు రాేదు ఉదాహరణకి పెంచోడి అట్లాంటిదే కదా అంటే జ్ఞాపకాల ఆ కాయలు కాచిన జ్ఞాపకాలు అన్న అర్థంలో స్మృతి కిణాంకం వాడారు ఇప్పుడు కిణాంకం అంటే బాణము లాగి వేసినప్పుడు చేతికి అయినటువంటి కాయ దాన్ని కిణం అంటారు దాన్ని స్మృతి కిణాంకం అంటే కాయలు కాచినటువంటి జ్ఞాపకాలు స్మృతులు అన్న ఉద్దేశంతో అంటే మనసులో బాగా పేర్కొన్నటువంటి స్మృతులు అన్న ఉద్దేశంతో స్మృతి కిణాంకం అనే పేరు పెట్టారు అది డాక్టర్ శ్రీదేవి గారు అనుకుంటాను ఆ పేరు పెట్టారు నేను రాసిన ఒక రాసిన డాక్టర్ శ్రీదేవి గారు అప్పుడు స్వతంత్రంలో నా కవిత్వం వస్తుండేది ఆమె ఎక్కువగా కవిత్వాన్ని ఆమె చూస్తుండేవారు చూస్తూ అప్పుడు నా కవిత్వానికి కొన్నిటికి ఆమె పేర్లు పెట్టేవారు అందులో స్మృతి అనే పేరు ఒక కవిత్వానికి పెట్టిన ఆ పేరే నేను ఉపయోగించుకొని స్మృతి అని ఈ పుస్తకానికి పేరు పెట్టాను స్మృతి ఒక కావ్యఖండికి ఆమె పెట్టిన పేరు అనమాట రింఛో రింజీ తెలుగు పదం కాదేమో అనేటువంటి అనుమానం తెలుగు అంటే సంస్కృతం తెలుగునే సంస్కృతం మాట్లాడుస్తున్నాయి కదా అందువల్ల ఉంటాయి అంటే గుంపు సమూహం రింజీ తర్వాత రెండు కంటూ చూస్తే ఒట్టి సమూహం కాకుండా ఇచ్చిన ఉదాహరణలు అన్నీ కూడా చాలా అమూల్యమైనటువంటి కాంతివంతమైనటువంటి వస్తువుల సమూహం అనే అర్థంలో కనిపిస్తుంది అందువల్ల రింఛోడి పేరు బాగుందనుకొని ముత్యాల సరాలంటే బాగా కదా ముత్యాల సరాల ముందు రాసినట్టు ముత్యాల తెలు రోజుల్లో నేను ఎక్కువగా ముత్యాల సరాలే ముత్యాలసరాల్లో ముత్యాలసరాల నడక ఎందుకు నన్ను బాగా ప్రభావితం చేసింది అదేను ఒకరిద్దరు తప్ప పాత రోజుల్లో భావకువులందరూ కూడా ముత్యాల రాశారు ఆ ముత్యాల వాళ్ళు రకరకాల అందాలు చూపించారు శ్రీశ్రీ కూడా తర్వాత ముత్యాల స్థరాలు రాశారు కానీ కొంచెం ఎదురు నడకల ముత్యాల కానీ భావకవుల ముత్యాల సరారు మాత్రం చాలా వాళ్ళు నడకల ముత్యాల సరాలనమాట ఆ ముత్యాల సరాల ఛందస్సు మీద మొదటి నాకు ఒక అభిమానం ఉంటుండేది తర్వాత నాకు ఊరిపడులో ఆ రావలింగయ్య గారునే ఆ ముత్యాల సరాల అందాల గురించి చెప్తుండేవాడు ఆ యువ ఫలాని వాడు ముత్యాల ఈ ముత్యాల శరాలజుడు ఎంత అందంగా ఉందో కానీ ముత్యాల సరాలలో అందాలు కూడా ఆయన నాకు చాలా చెప్తేవారు అట్లా కూడా చావచరాల మీద ఇష్టం ఏర్పడింది చావరాంగయ్య గారు అక్కడ మామూలు రైతు అయ్యారా కానీ సాహిత్యం ప్రీతమైనటువంటి అభిమానం ఉంది ప్రేమా చాలా చదివాడు వ్యవసాయం చేసుకునేవాడు కవి చదివేవాడు ఆయన నాకు ఆ ఊరు నాకు వీటి గురించి చెప్తుండేవాడు ఇటీవల మీరు కవిత్వంతో నా రొమాన్స్ ముగిసింది అన్నారు కవిత్వానికి పూర్తిగా సత్ చెప్పేసి అంటే ఏం లేదు కవిత్వాల గురించి రాస్తూ ఇక ఇతర విషయాల గురించి పట్టించుకోకుండా టైం గడిచిపోయింది ఇప్పుడు కొన్ని నేను రాస్తే బాగుండు అనుకున్నది నా తర్వాత వాళ్ళు ఇక రాయరేమో అని అనుమానం ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి రకరకాల కారణాల వల్ల వాటి మీద ఆసక్తి ఎక్కువ మంది కలగటం ఇప్పుడు ఛందస్సు మీద కాని వ్యాకరణ మీద కానీ భాష మీద కానీ వీటి మీద ఎక్కువ రాయాల్సి ఉంది ఇక కవిత్వం అందువల్ల కవిత్వంతో నా రుమాన్స్ అని వేసిన కారణం ఇది అనమాట కవిత్వాల గురించి ఇంకా వేస్తే కాలం సరిపోదు అందుకే కొత్త విషయాలు చాలా మిమ్మల్ని దారి తెలుగు వ్యాకరణానికి భాష శాస్త్రీయ వ్యాఖ్యానం కోసం ప్రయత్నిస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఆంగ్లంలోనే రాసే ప్రయత్నం చేస్తున్నారా తెలుగు వ్యాకరణాల మీద రాయలేదు ఇంకా రాయాలి భాషా శాస్త్ర పద్ధతిలో వాటికి వ్యాఖ్యానం రాస్తే బాగుండను మిగతా అవి మాత్రం కొద్ది కొద్దిగా చందర్శన గురించి తర్వాత భాషను గురించి అక్కడక్క అవి కానీ ఇవి రాయాల్సి ఉంటాయి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లో రాసే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని ఇంగ్లీష్ లోను కొన్ని తెలియజీలోను ఇప్పుడు చందర్సు ఇంగ్లీష్ లోనే రాద్దాం అనుకుంటున్నాను తెలుగు వచనం మీద మాత్రం తెలుగులోనే రాద్దాం ఇంగ్లీష్ లోకుండా ఇందుకు తెలుగు వచన రీతి తెలుగులో అప్పుడప్పుడు కొన్ని వ్యాసాలు రాసాను అందుకని రాస్తే బాగుంటుంది కొన్ని విషయాలు తీసుకోని అని అనుకుంటున్నాను కవిగా విమర్శకుడిగా చేయాలని ఒక మాట సమాత చాలా వైవిధ్యంతో కూడా రచనలు చేశారు కాబట్టి ఆయన వైవిధ్య భరిత చేత ఇవన్నీ చెప్పడం కుదరదు అనమాట తెలుగులో విమర్శలు తగ్గిపోతున్నారు అని ఒక ఆందోళన కనిపిస్తుంది అవును తెలుగు చదివే వాళ్ళే తగ్గిపోతున్నారు ఇప్పుడు స్కూళ్లలో చదివే వాళ్ళు మీడియం వాటి వల్ల తెలుగు చదవటం తగ్గించారు ఈ తెలుగు విమర్శలు చదివే వాళ్ళు కొద్ది ఇది తెలుగు డిపార్ట్మెంట్లో కూడా విమర్శల్ని వాటిని పెద్దగా బోధించడం లేదేమో అనిపిస్తుంది అలాగే పాఠ్యాంశాల బోధనలోను ప్రణాళికలోనూ కూడా కొన్ని మార్పులు రావాలి అని మీరు అన్నట్టుగా గుర్తు పిల్లలు చిన్న పాఠాలు పెద్దల కోసం పెద్దలు రాసిన పాఠాలు పెట్టారు అవి పిల్లల కోసం ఇప్పుడు ఇతర దేశాల్లో ఏమిటంటే పిల్లల కోసం ప్రత్యేక రాయిస్తారు మనకు పిల్లల కోసం రాయించకుండా పెద్దవాళ్ళు రాసినవి పిల్లలకు పెడుతుంటారు అట్లా కాకుండా పిల్లలు వాళ్ళకి అవసరమైనటువంటివి వాళ్ళు గ్రహించగలిగినటువంటివి అటువంటి పాఠ్యాంశాలు ప్రత్యేకంగా రాయించారు ఏదో పాత వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి పెట్టడం కాకుండా అది చేయించడం చాలా తెలుగు కవిత్వం తెలుగు విమర్శ ఏ దిశగా ప్రయాణిస్తున్నాయి అనుకుంటున్నారు ఏంటి చదివి భాష కవిత్వం అన్ని ప్రాచీన ధోరణులు కవిత్వం రాస్తున్న వాళ్ళు ఉన్నారు ఆధునిక ధోరణులు కవిత్వం రాస్తున్న ఉన్నారు భజన కవిత్వం వస్తున్న వాళ్ళు ఉన్నారు అట్లా రకరకాలు రాస్తున్న వాడు ఉన్నారు అంటే భాషాశాస్త్ర ఒకటి పూర్వం నెగ్లెక్ట్ చేశాను భాషా శాస్త్రం ఇంకా ఇతరం ఛందస్సు గురించి కూడా చేయాల్సిన ఉంది అంటే మొదటి ఛందస్సు వ్యాకరణం భాషాశాస్త్రం ఇవి ఇష్టం రామారావు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ సింబాబు ఈ కార్యక్రమం రెండు వేల ఎనిమిదిలో ప్రసారమైన కార్యక్రమం సజీవ స్వరాలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది